కీర్తన సంఖ్య నాలుగు వందల ఎనభై ఎనిమిది సకలము చదివిన శాస్త్రములెరిగిన శుక ధృవాదులి చూపినది భవభవములకు ప్రకృతులు వేరే భువినామ రూపములు వేరే ఇవల దాస్యం విప్పుడునొకటే కవిసిన మాయ గడిచినది మతము మతమునకు మార్గము వేరే అతి సంశయములు అవి వేరే గతిని శరణము కలిగినదొకటే ఇతవగు మోక్షం బిచ్చేది జాతి జాతి ఆచారము వేరే ఆతల మోక్షం బది ఒకటే శ్రీతరుణీశ్వర శ్రీవేంకటేశ్వర చేత మా గురుడు చెప్పినది